హృది సంస్ఫురదాత్మత సచిత్సుక పరమహంసతిరీయప్నజాగరప్తమ వైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కళము ూత సంగురాత్మే మూర్తిభేదవిభాగి వ్యోమవత్ వ్యాప్తేహాయ దక్షిణామూర్తమ కృష్ణాయ వాసువాయ ందయ నందగోపకరాయోవిందమో నమీ పూజాదిషు అనురాగయి పారాశర్య కథాదిషు ఇది आत्मरति अविरोधे शांडिल भक्ति लक्षणा मत भेदात विविध आचार्यु विधा निर्वचित అంటే పూజ ఎందు పూజకు సంబంధించిన ఇతర విషయాలయందు అనురాగం కలిగి ఉండడమే భక్తి అని పారాశర్య వ్యాస భగవానుడు కథాదిషు గర్గా కాబట్టి కథాశ్రవణము తత్సంబంధమైనటువంటి విషయాల ఎందు అనురాగం కలిగి ఉండడమే భక్తి అని గర్గమహర్షి ఆత్మరత్య విరోధి అనేది సాండిల్య అంతవరకు ఇప్పుడు చూచాం ఆత్మరతి అవిరోధేన ఇతి కాబట్టి నిరంతరం ఆత్మానందం అనుభవిస్తూ బ్రహ్మానందంలో ఉంటూ దానికి విఘ్నం కలిగించేటువంటి ఏ విధమైనటువంటి కార్యక్రమం కూడాను అది విస్మరించదగిందే గాని అనుసరించదగింది మాత్రం కాదు అనేటువంటిది శాండిల్య మహర్షి యొక్క నిశ్చితాభిప్రాయం ప్లీజ్ అంటే భగవంతుని దూరం చేసేది భక్తుడికి ఏది వాంఛనీయమని కాదు కనుక సాధారణంగా మనం ఆచరించేటువంటి కార్యక్రమాల్లో భక్తి కార్యాల్లో కూడాను ఈ విధమైనటువంటి రుసుగులు దొరికేటువంటి అవకాశం ఉంటుంది అంటే నేను భక్తిలోనే ఉన్నాను అని అనుకుంటాం తెలియకుండా ఎక్కడో జారిపోయి ఉంటాం కాబట్టి ఎక్కడ ఏ విధమైనటువంటి కార్యాలు ఆచరించినా ఈ కార్యాచరణలో ప్రధానంగా సమాజం ఉంటుంది కనుక సమాజంలో అనేక మంది వ్యక్తుల యొక్క సంయోగం కూడా ఉంటుంది కానీ ఇప్పుడు ఉత్సవాదీషు అన్నాము ఉత్సవాది కార్యేషు అలాంటప్పుడు చాలామందితో కలిసి ఉంటాం అలా కలిసి కార్యక్రమాలు చేసేటప్పుడు విభిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉంటాయి కనుక భేదాభిప్రాయాలు కూడా వస్తాయి ఇది ఇటువంటి చోట చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఎందుకు అసలు ఇక్కడ ప్రవేశించాము కేవలం వ్యక్తిగతంగా మన భక్తిని వృద్ది చేసుకోవడానికి ఇక్కడ ఉన్నామే గానీ ఇతరులతో సంబంధం కావాలనుకునేటప్పుడు భక్తి కార్యాల్లోకే వెళ్లాల్సిన అవసరం లేదు ప్రాపంచికమైనటువంటి కార్యాలు చాలా ఉన్నాయి రాజకీయం మొదలుకొని వాటిలో మనం తిరగచ్చు కాబట్టి ఆ రాజకీయాది కార్యాల్లో ఇతర కార్యాల్లో సాంఘిక సేవ అన్ని జరిగేటువంటి చోట మనిషికి మనిషికి మధ్య స్పర్ధలు వైషమ్యాలు ఇవన్నీ గోచరించే అవకాశం ఉంటుంది అవే ఏవైతే ఉండకూడదో అవి ఇక్కడ తొంగి చూచాయనుకోండి అక్కడ వాళ్ళకేమో నష్టం లేకపోవచ్చు అది పైగా ఒక అనుభవం కూడా కావచ్చు వాళ్ళకి మనకి ఈ అనుభవాలు అవసరం లేదు కారణం ఇవన్నీ లౌకిక అనుభవాలు వ్యవహారికమైనటువంటి అనుభవాలు కనుక ఈ అనుభవాలు కనుక ఎక్కువ అవుతూ ఉంటే పారమార్థికంగా మనం ఎటువైతే ప్రయాణం చేస్తున్నామో ఆ ప్రయాణంలో ఇవన్నీ ప్రతిబంధకంగా అవరోధాలుగా తయారవుతాయి కాబట్టి ఏ కార్యక్రమంలోకి మనం వెళ్ళిన అది భగవత్ సంబంధమైనటువంటి కార్యక్రమం కూడాను ఆత్మరతి అవిరోధన ఇతి అది ప్రధానమైనటువంటి విషయం కాబట్టి భగవంతుణ్ణి దూరం చేసేటువంటి ఏ కార్యక్రమం అవసరం లేదు కనుక మనకు మనమే చూసుకుంటూ ఉండాలి ప్లీజ్ దిక్సూచి మన దగ్గరే ఉంది ఇది ఇతరులేని చేయలేరు కనుక నేను ఈ విధమైన అంటే ప్రతిరోజు కూడాను ముఖ్యంగా ఏంటంటే సత్సంగంలో చేరాము సత్సంగంలో చేరిన తర్వాత నలుగురు సద్భక్తుల యొక్క పరిచయం ఏర్పడినప్పుడు మన అనుభవాలు కూడా పెరుగుతూ ఉండాలి రోజు ఒక ఆనందదాయకంగా ఉండాలి అంతేగాని అది మరొక విమర్శల వైపో లేదా ద్వేషాల వైపో అసూల వైపో ఇటువైలా స్వార్థం వైపు తిరిగిందనుకోండి ఒక్కసారి మనం ఆ మార్గాన్ని వదిలేసామని అర్థం చాలా లోతుగా అనుష్ఠాన పూర్వకంగా మహర్షి చెప్పినటువంటి మాట ఇది కాబట్టి భగవంతుని దూరం చేసేది ఏదీ భక్తి కాదు ఏదీ భక్తి కార్యము కాదు ఒకవేళ దూరం అయితే అక్కడ నారదుడు ఎంటర్ అవుతాడు అది నారదులు ఎంటర్ అయ్యేది అక్కడ అంటే భగవంతుణ్ణి బాగా అర్థం చేసుకోండి భగవంతుణ్ణి ఎప్పుడూ మరువనటువంటి వాడు భక్తుడు సర్వకాల సర్వావస్థల భగవంతుణ్ణి ఎవరైతే మరిచిపోకుండా ఉంటాడో అటువంటి వాడు భక్తుడు ఒకవేళ మరిస్తే ఏ కారణమైనా కానీ మరిచాడనుకోండి జ్ఞాపకం చేసేది భక్తి ఒకవేళ భక్తుడే కనుక భగవంతుణ్ణి ఈ కార్యాల్లో పడి కనుక నువ్వు ఇలా మరిచిపోయావు దారి అది కాదు ఇటు అని ఒక డైరెక్షన్ ఇచ్చేటువంటిది భక్తి అయి ఉండాలి అని నారద మహర్షి యొక్క అభిప్రాయం నెక్స్ట్ శ్లోక ప్లీజ్ నెక్స్ట్ సూత్ర నారదస్థు తదర్పితీలాచరత తద్విస్మరణి పరమ వ్యాకుల తేతి నారదహ తు తూ అంటే మొన్న చెప్పాను నేను ఇంతవరకు ఏదైతే ఉందో అంటే ఇన్ డిస్టింక్షన్ ఫ్రం అదర్స్ ఇప్పటివరకు ఎవరెవరైతే ఏదైతే చెప్పుకుంటూ వచ్చారో వాటికి భిన్నంగా తూ శబ్దార్థం మొన్న కూడా చూచాం మనం కాబట్టి తూ ఎక్కడ వచ్చినా కూడాను ఇంతవరకు ఏదైతే నడిచిందో దానికి భిన్నంగా పోతుందని అర్థం కాబట్టి నారదహ తూ నారదస్తుదర్పిత ఆచరత ఆచారత తర్పిత అఖిల ఆచారత ఏం చెబుతారు నారదులంటే తత్ ఆ పరమేశ్వరుని ఎందు పరమేశ్వరే తత్ అర్పితకేల ఆచారత ఆచారత మనం ఏవేవైతే ఇక్కడ చేస్తున్నామో కార్యక్రమాలన్నీ కూడా అఖిల ఆచారత అంటే ఆచరణకు సంబంధించినవి ఆచరణ అంటేనే కార్యాలు కార్యాలంటేనే కర్మలు కాబట్టి ఈ ప్రపంచంలో మనం ఏ ఏ కర్మలైతే ఆచరిస్తూ ఉన్నామో అది అఖిల సమస్తమైనటువంటి కర్మలు ఇది అది అని కాదు సర్వకర్మలు కూడా అఖిల ఆచారత ఎప్పుడు నిరంతరం కూడా మనం చేసేటువంటి కర్మలేందు భగవంతుడికి సంబంధించినటువంటి కర్మల్ని ఆచరిస్తూ ఉండడం సమస్తమైనటువంటి కర్మలు భగవంతునికి సమర్పిస్తూ ఉండడం అఖిల ఆచారత తద్విస్మరణే ఏ కాలం చేతనైనా సరే తద్ తద్విస్మరణే ఆ పరమేశ్వరుని మరిచేటువంటి పరిస్థితి కనుక వస్తే పరమ వ్యాకులత ఇది పరమ వ్యాకులత వ్యాకులత అంటే తీవ్రంగా మదనపడుతూ ఉండడం వ్యాకులత చెందడం పరమ వ్యాకులత తీవ్రమైనటువంటి సంక్షోభానికి గురైపోవడం హృదయం ప్రపంచకమైనటువంటి వ్యక్తులు వాళ్ళు అత్యంత ప్రధానంగా భావించేటువంటివి దూరమైనప్పుడు ఏ విధంగా అయితే కలస చెందుతూ ఉంటారో ఆ విధంగా తీవ్రమైనటువంటి కలత చెందడం కనుక అందుకని భగవంతుడు నిత్యతృప్త నిరంతరం భగవంతుడితో సంబంధం పెట్టుకుని ఉంటాడు కనుక అసంతృప్తికి అవకాశం లేదు నిరాశ్రయ మరొక దాని మీద ఆశ్రయించుకోలేడు అన్యాశ్రయం త్యాగా అయిపోయింది అది ఇంతకుముందే కాబట్టి నిత్యానందంలో ఉంటాడు ప్లీజ్ కనుక ఇక్కడ తదర్పితకి ఆచారత తద్విస్మరణే పరమ వ్యాకుల తేది నిరంతరం కూడాను భగవంతుని అందే మనసును లగ్నం చేసి ఉండడం చేసేటువంటి సమస్తమైనటువంటి కార్యాలు భగవంతునికి సమర్పిస్తూ ఉండడం సర్వం శ్రీ వస్తు సర్వం శ్రీ వస్తు సర్వం శివార్పణం వస్తు ఏదైనా జరగని కాబట్టి ఒక శరణాగతి భావం నేను అనేది లేకుండా శరణాగతి భావంతో జీవిస్తూ ఉండడం అయినప్పటికీ కూడాను ఎక్కడైనా సరే విస్మరణే మరుపుంటూ రావడం జరిగిందంటే మాత్రం ఏ కారణం చేతనైనా సరే వెంటనే తనలో ఒక వ్యాకులత ప్రారంభం కావాలి ఈరోజు ఒక పెద్ద సమస్య వచ్చింది మనకు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ సమస్యలో మగ్గుతూ ఉంటాం కాబట్టి దానికి ఏ విధమైనటువంటి పరిష్కారం అని ఆలోచిస్తూ ఉంటాం అటువంటి సమయంలో భగవంతుడి జ్ఞాపకం భక్తి కొనసాగదు ఎందుకంటే ఈ సమస్య యొక్క ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది అప్పుడు ఆలోచన చేసుకోవాలి అందుకనే ఇంత ఎందుకు కావాలి శాస్త్రం అంటే అటువంటి పరిస్థితుల్లో మనిషికి ఒక అవగాహన అవసరమైంది బాగా ఆలోచించ సమస్య పెద్దది చాలా సంఘర్షణాపూరితంగా ఉంది భక్తి కొనసాగడం లేదు ఎంతగా భగవంతుణ్ణి మనం స్మరించాలనుకుంటూ ఉండినా మధ్యలో ఈ సమస్య జ్ఞాపకం వస్తూ ఉంది ఏం చేయాలి భగవంతుడి జ్ఞాపకం రావాలి అదే శాండిల్ మహర్షి చెప్పింది లేదా ఇది అవ అవరోధం అయిపోతుంది భక్తికి అవరోధం అయిపోతుంది నీ సమస్య ఇలాగే గనక జరిగితే ఎట్లాగైతే సముద్రంలో కెరటాలను వేరు చేసే అవకాశమే లేదో జీవితంలో సమస్యలను కూడా వేరు చేసే అవకాశం లేదు గనక ఎప్పుడూ సమస్యలు వస్తూనే ఉంటాయి ఎప్పుడు సమస్యలు వస్తూనే ఉంటాయి ఎప్పుడు సమస్యల మధ్య సతమతం అవుతూ ఉంటామే భగవద్భక్తి కొనసాగేందుకు అవకాశం లేదు బాగా ఆలోచించు ఒక్కోసారి మన జీవితాన్ని చూసుకుంటే కూడా మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి ఈ సమస్య నాకు వచ్చింది ఇది వచ్చింది కనుక రాదగింది కనుకనే వచ్చింది రాకూడదైతే వచ్చేందుకు అవకాశం లేదు ఇది రావడం వెనక ఏదో కారణాలు ఉన్నాయి ఈ కారణాలను నేను ఊహించలేకపోవచ్చు పరిమితమైనటువంటి జ్ఞానం కలిగిన వాడిని గనక కాకపోతే ఎప్పుడు ఏం చేశానో ఈ కార్యం వచ్చింది ఇది భగవంతుని అనుగ్రహం వల్లనే ఇది పరిష్కారం కావాలి కాబట్టి నా కర్మఫలంగా ఇది వచ్చినప్పుడు భగవత్ కృప నా మీద పడాలి భగవత్ కృప నా మీద పడాలంటే భగవంతుని ప్రార్థించాలి అటు జరుగుతుంది మనసు అది కాబట్టి ప్రతి చోట ఒక విశ్లేషణ చేసుకుంటూ విషయాన్ని విచారించుకుంటూ అందువల్ల అత విచారర్తవ్య భక్తిలో ఉన్నప్పటికి కూడా క్షణ క్షణానికి విచార మార్గంలో పోతూనే ఉండాలి ఎక్కడ ఏ విధమైనటువంటి అవరోధం వచ్చినా దాన్ని తొలగించుకుంటూ పోయేటువంటి శక్తి సామర్థ్యాలు సాధకుడుకు కనుక ఈ కారణం చేత ఇవన్నీ వస్తువులు ఉన్నాయి నేను భగవంతుని మీదనే ఆధారపడి ఉండాలి భగవంతునే నాకు మదాశ్రయ కాబట్టి పరమేశ్వరుడు నన్నే ఆశ్రయించుకోయన అని చెప్పాడు గనక ఆపదలు ఎప్పుడైనా కూడా వస్తాయి ఏ విధంగా అయినా వస్తాయి ఇవి వస్తూ ఉంటాయి అలాగే ఉండేందుకు అవకాశం లేదు ఆగమాపాయన వస్తూ పోతూ ఉండేటువంటివి కానీ ఎప్పుడు మనకు నిలిచేటువంటిది భక్తి ఆ భక్తి లేకపోవడం వలన ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి గతంలో చేసినటువంటి కార్యాలు భక్తి కన్నా భిన్నంగా ఉండడం చేత వాటి ఫలితాలు ఈ రోజు నాకు అర్థమవుతున్నాయి అందుతూ ఉన్నాయి ఇలాగే గనక చేసుకుంటూ పోతే రేపు రాబోయేటువంటి రోజులు కూడా ఇలాగే ఉంటాయి కాబట్టి అలా కాకుండా భగవంతుడి మీద పరిపూర్ణమైనటువంటి భక్తి నాకు కలగాలి అని ఈ అవగాహనతో గనక మనం ముందుకు వెళితే తద్విస్మరణే పరమ వ్యాకుల కాబట్టి మనసంతా కూడా భగవంతుని లగ్నం అయి ఉంటుంది గనక తత్ విస్మరణే అది తద్విస్మరణే తస్య విస్మరణే తత్ విస్మరణే తస్య విస్మరణే భగవంతుని యొక్క విషయం గనక మరుపంటు రావడం జరిగితే తస్య విస్మరణే పరమ వ్యాకులతయితే తీవ్రమైనటువంటి గందరగోళమైనటువంటి పరిస్థితి వచ్చేస్తుంది మనసుకి సుఖమైనటువంటి పరిస్థితి వచ్చేస్తుంది అప్పుడు ఆలోచన చేస్తాం ఎందుకు నా మనసు ఇలా అయిపోయింది ఇది ప్రశాంతంగా ఉండాలి ఇది కుదుటపడి ఉండాలి ఏం చేయాలి భక్తి వైపుకి అంతే కనుక ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఏది మనకు జీవితంలో ఏ సమస్య వచ్చినా అది ఎంత అపరిష్కృతంగా ఉండినా వ్యక్తుల మీద మనం ఎంత ఆధారపడిన వ్యక్తుల సహాయం కూడాను భగవంతుని యొక్క కృపతో జరగవలసిందే గానీ ఇంకొక విధంగా జరిగేందుకు అవకాశమే లేదు లేకపోతే మనకు సహాయం చేయాలని బుద్ధి వాళ్ళకపోతుంది మన కర్మఫలం భిన్నంగా ఉండేటప్పుడు వాళ్ళ ఆలోచనలు కూడా మారిపోతాయి కాబట్టి నాకు వచ్చినటువంటి సమస్య వల్ల నేను ఇంకా దుఃఖపడాలి అనేది గనక ఉంటే ఇతరులు చేయగలిగేది కూడా ఏమీ ఉండదు బాగా అర్థం చేసుకోండి అటువంటి చోట లలాట లిఖితాం రేఖాం పరిమాష్టం నశక్యతే కాబట్టి ఎవరెవరి నొసటం ఏమి రాసి పెట్టిందో అవి దాని మార్చే శక్తి ఎవరికీ లేదు అలా మార్చాలి అంటే భగవంతుడికే శక్తి గనక ఎందుకని మనం ప్రార్థిస్తాము భగవంతుని కీర్తిస్తాము భక్తి కార్యాలు చేస్తాము మొన్న దూచినట్టుగా ఇది అలౌకికమైనటువంటి కర్మ అలౌకికమైనటువంటి కర్మకు ఫలితం దయ ఆయన దయను కురిపిస్తాడు ఒకవేళ నా లలాట రేఖ మరొక విధంగా ఉన్నప్పటికి కూడాను దానివల్ల పోయే అవకాశం ఉంటుంది గనక అంత కుంకుమో నామము చందనము ఏదో ఒకటి పెట్టుకుంటాం ఎందుకని ఇక్కడ ఏమేమి ఉన్నాయో తెలిసే అవకాశమే లేదు గనక ఎప్పుడెప్పుడు ఏవే వచ్చి బయటపడతాయో అర్థం కాదు గనక హాయిగా ఉండేటువంటి జీవితాలు ఒక్క క్షణాన ఎంత సమస్యపూరితంగా మారిపోతాయో అర్థం కావడం లేదు గనక ఇవి మన జీవితంలో చూస్తున్న ఇతరుల జీవితంలో చూస్తూ ఉన్నాం గనక ఏ లలాట లిఖిత రేఖాం ఇవి ఉన్నాయో ఇవి తుడిచిపెట్టుకుపోవాలి అంటే జీవన ప్రయాణం సజావుగా సాగాలంటే భగవంతుని యొక్క కృప అవసరం గనక నిరంతరం భగవంతుని జ్ఞాపకం చేసుకోవడానికి ఇవి పెట్టుకోడు చాలా ఇంపార్టెంట్ హిందూ ధర్మం హిందూ ధర్మం మీద మనం ఏమాత్రం విశ్వాసం ఉన్నా సరే ఏది ఉండినా లేకపోయినా ముఖాన బొట్టు ఉండాలి అని అభిప్రాయపడేవాళ్ళలో నేను ఒక ఎందుకో తెలుసా దానివల్ల మనకు భగవంతుడు జ్ఞాపకం వస్తాడు విస్మరణే తద్విస్మరణే లేదు మంది పాపం ఎన్ని బాధలు పడుతున్నారు ఈ ప్రపంచంలో మనకు సమస్యలు లేకపోవచ్చు ప్రపంచమే సమస్యల నిలయం ఇది అర్థం కానిటువంటి వాడికి ఎప్పుడు సమస్య ఉండదో అప్పుడు కోతిలాగా గంతేస్తా ఉంటాడు నాకు మించిన వాళ్ళు లేరు వాడికి మళ్లీ తిరిగి సమస్య రావడానికి రెండు నిమిషాలు పట్టదు ఇంత ప్రమాద ఉండేటువంటి సమాజంలో కేవలం మనం భగవంతుని జ్ఞాపకం చేసుకోవడమే కాకుండా భగవత్ కార్యాలను కొనసాగించడమే కాకుండా ఇతరులకు కూడా మనం ఆదర్శంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు బొట్టు పెట్టుకున్నాడు అనుకున్న మనిషి ఎదుటివాడు చూస్తే ఏం జ్ఞాపకం వస్తుంది అతనికి నువ్వు బొట్టు పెట్టుకోగానే నువ్వు భక్తుడని నువ్వు భక్తుడు భక్తి ఎవరికి భక్తుడు నువ్వు ఈశ్వరస్య భక్త భగవంతుడికి భక్తుడు నువ్వు వాడికి జ్ఞాపకం చేసిన వాడి అవుతావు అంతే కేవలం యజ్ఞాలు చేస్తే ఎంత పుణ్యమో కేవలం బొట్టు పెట్టుకోని తిరిగినా కూడా అంతే పుణ్యం ఎవరు ఏ బాధలున్నావో తెలియదు నిన్ను చూచినప్పుడు ఒక ప్రశాంతత పొందేటువంటి అవకాశం ఉంటుంది అతని మనసు కూడా భగవంతుడి వైపు తిరిగేటువంటి అవకాశం ఉంటది కాబట్టి ఇది భగవంతుణ్ణి నిరంతరం కూడాను స్మృతిలో ఉంచుకోవడం స్మర వారం వారం అర్థమవుతుంది నిరంతరం కూడాను పరమేశ్వరుని యొక్క స్మరణే భక్తే మన హృదయంలో ఉండాలి తద్విస్మరణే తస్య విస్మరణే పరమ వ్యాకులత ఇది తస్య విస్మరణ అంటే ఈశ్వరస్య విస్మరణే అది పరమేశ్వరుని మరిచిపోవడం ఏదైతే ఉందో అది పరమ వ్యాకులత పరమ వ్యాకులత కాబట్టి సర్వసమస్త కర్మలన్నీ కూడా భగవంతునికి అర్పింపబడుతూ ఉన్నవి కాబట్టి అన్ని ఉండినప్పటికి కూడా చూడండి డిఫరెన్స్ ఎట్లా ఉందో నాకు ఏవో లేవు నాకు రాలేదు అనుకున్నవి జరగలేదు అందువల్ల భగవంతుని మరిచిపోయారని మనం అంటున్నాం కదా భక్తుడు కాగలిగినప్పుడు ఏం జరుగుతా తెలుసా కొద్ది డిఫరెన్స్ అది తు శబ్దార్థం ఇప్పుడు సమస్య వచ్చింది సమస్య వచ్చినప్పుడు పరమేశ్వరుని మనం విస్మరిస్తూ ఉన్నాం మరిచిపోతూ ఉన్నాం కదా సమస్య తీరితే మళ్ళీ ప్రపంచముందు పడిపోతాం కాబట్టి ఒక విధంగా చూస్తే భగవంతుణ్ణి మరిపించేటువంటి సంపదల భగవంతుణ్ణి గుర్తు చేసే ఆపదలే నయమేమో శాస్త్రం విపత్ విస్మరణం విష్ణు సంపన్నారాయణ స్మృతి ఏది సంపద ఏది ఆపద అంటే విపత్తు ఏది ఈ ప్రపంచంలో విస్మరణే విష్ణుహం చూడండి సేమ్ తద్విస్మరణే విపత్తు విస్మరణే విష్ణుహం సంపన్నారాయణ స్మృతి సంపద ఏది భగవంతుని జ్ఞాపకం పెట్టుకోవడం అనంత కళ్యాణ గుణాలని నిరంతరం కూడా స్మరిస్తూ ఉండడమే జ్ఞాపకం అది కనుక మనకు సమస్య వచ్చినప్పుడు భగవంతుని మర్చిపోతాం అదే కనుక సుఖాలు ఉంటే వాటి వెంట పడిపోతాం ఇంకెప్పుడు మనం భగవంతుని ధ్యానం చేసే చూడండి భగవంతుని స్మరించేది ఎప్పుడు సుఖాలుండేటప్పుడు దుఃఖాలు ఉండేటప్పుడు సమస్యలు ఉన్నప్పుడా సమస్యలు లేనప్పుడా సమస్యలు ఉన్నప్పుడు వాటి పరిష్కారం కోసం పరిగెత్తితే సమస్యలు లేనప్పుడు సమస్యలు ఉంటే వాటి వైపు వాటిని ఎట్లా ఆ బాధల్లో ఉంటే సమస్యలు లేవనుకోండి ప్రపంచకమైనటువంటి భోగాలు వైపు పరిగెత్తితే ఇంకా భగవంతుని వైపు పోయేది సమస్యలు ఉన్నా పోవాలి సమస్యలు లేకపోయినా పోవాలి అది పురుషార్థ నిశ్చయం కాబట్టి నాకు జీవితంలో పరమేశ్వరుడే అవసరము అందువల్ల ఇంట్రడక్షన్ తీసుకుంటూ వచ్చింది రెండు మూడు రోజులు అనేది కనుక నిర్ణయం అయితే పురుషార్థ నిశ్చయం జరిగితే దిక్సూచి ఎట్లాగైతే ఉత్తర దిక్కునే చూపిస్తూ ఉంటుందో ఎటు తిరుగుతూ ఉండిన నావా అట్లాగే మన మనసు కూడాను ఎన్ని విషయాల్లో ఉన్నప్పటికీ కూడాను భగవంతుని ఎందే లగ్నం అయి ఉంటుంది నువ్వెక్కడైనా దిగు మనసు మాత్రం భగవంతుని ఎందే ఉంటుంది దిక్సూచి ఉత్తర దిక్కును చూపెట్టినట్టుగా ఇది అర్థమవుతుంది అన్నీ వాటి మధ్యలో రమించే అవకాశం ఉండిన భక్తుడి గుండలా భగవంతుడి మీదనే ఉంటుంది గాని దృష్టి వీటి ఏందో ఉండదు నిందతి ఇందు మ్యాల మే నగర వ్యాలని మనిగర पवन हित मगन समीरं व्यानललय मिले नगरय मिला कहती पलय सनीर साविर हे पदिनाnabla साविरहे साविरहे नारद महर्षि अभिप्राया जयदेवड़ अष्टपद अद्भुत कीर्ति साव दीना हे कृष्ण तव नीय विरहा मरपस्ते आ व्यालता परम व्यालता उम विरहा अभी राधो कन पड़ता हुंदी। विरहे एक सा आध दीना दीनर महादुखा अनुवस्तो चूड़ एट्ला కేదర మీకు తెలిసిన రాగం అని ముందు పాడాతి చందరణు నిందీరం వ్యాళ నీలయ నీల నీల కయ కలయతి మలయ సమీర సావిరే తవ దీనారాధ సా విరహేత దీనా సవిరే తవ దీనా నిందనం బృందావనంలో ఒక సన్నివేశాన్ని చూపెడతాడు రాధ అక్కడ ఉంది చెలికత్తలందరూ వచ్చారు ప్రతిరోజు చందనం తీసుకొని వచ్చారు వస్తారు ఆమె ఒంటికి రాసుకుంటుంది రాధ ఇదిగో చందనం ఒంటికి రాసుకో అని ఇస్తారట నిందతి చ చందనాన్ని నిందిస్తూ ఉంది నాకు అవసరం లేదు నాకు అది నచ్చదు దాన్ని తీసుకెళ్ళండి దూరంగాని ఎందుకని చందనం అంటే చాలా ఇష్టం రాధకి కారణం కృష్ణుడికి ఇష్టం గనక అదే అక్కడ తనదంటూ ఇష్టమే లేదు చందన్న చర్చితీల కళ్లే భీపన్నమా ఆయనకి ఇష్టం గనక అయన ఎప్పుడు రాసుకుంటూ ఉంటాడు కనుక కృష్ణుడికి ఏది ఇష్టమో అది నాకు ఇష్టం కృష్ణుడికి ఏది ప్రియమో నాకు అది ప్రియం ఎందుకని నా వ్యక్తిత్వం ప్రత్యేకంగా లేదు కనుక ఇప్పుడు అటువంటిది అంత ఆనందంగా అంత తృప్తిగా చందనం రాసుకునేటువంటి రాధ ఎందుకు వద్దంటుంది ఏమో నిందతి చందేరం భయంకరంగా ఉంది కేదం చూడండి తమాష దుఃఖం ఎక్కువగా ఉంది కనుక ఆ దుఃఖంతో రాత్రిపూట చందనం తీసుకొచ్చి ఇచ్చారు వేసవ కాలం రాసుకుంటే చల్లగా ఉంటుంది పూసుకుంటే చంద్రం అలుదుకోవడానికి అవి సిద్ధంగా లేదు అటు చూస్తే చంద్ర కిరణాలు పడుతూ ఉన్నాయి పైననుంచి చల్లగా అప్పుడు చంద్రుని నిందిస్తూ ఉందటచ్చి ఎందుకు ఇంత భగ్గును మండింపజేస్తున్నావేని రివర్స్ అనుభవానికి సూర్యుడు ఏదన్నా మనకు దహింపజేస్తే అర్థం ఉంది కానీ చంద్రుడేంటి చల్లటి కిరణాలను ఇచ్చేటువంటి వాడు నిందం వాస్తవానికి ఈ సమయంలో వేసవి కాలంలో రాత్రి పూట చందనం రాసుకొని చంద్ర కిరణాలు పైన చల్లగా పడుతూ ఉంటాయి ఎంతో ఆనందం కలగాలి ఎందుకో రాధక దుఃఖంగా ఉంది అదే సమయంలో మలయమారుతం వీస్తూ ఉంది అట చల్లగా యమునా తీరం నుండి ఇంకెట్లుంటే అది చూడండి చందన రాసుకొని చంద్రుని వెన్నెల పడుతూ ఉంటే చల్లగా మలయమారుతం యమునా తీరంలో వీస్తూ ఉంటే అంటే యమునా జలాల మీద నుంచి వచ్చేటువంటి మలయమారుతం చల్లగా ఎంతో హాయినిగా ఇవ్వాలి ఆ మలయమారుతాన్ని కూడా నిందిస్తుందని గాలిని కూడాను ఎందుకని వ్యాలనిలయ మిలన కరోవమివ వ్యాళనీలయ మిలన కరోవమివ కలయతి మలయ సమీవ సా విలహే తవ దీనారీ చందన వృక్షాల నుంచి వస్తుందట పైగా మలయమార్థం ఎట్లా వస్తుందంటే అటు యమునా జలాల మీద చల్లగా ఆ గాలు వీస్తూ పక్కనే చందన వృక్షాలు ఉంటే ఆ చందన వృక్షాల మీద నుంచి కూడా వస్తుందట అంటే గాలి వస్తూ ఉంది చల్లగా సుగంధభరితంగా వస్తూ ఉంది ఇంకెంత హాయిగా ఉండాలో చూడండి ఇప్పుడు చూస్తే ఆ వాతావరణం చూస్తే అక్కడున్న పరిస్థితులు చూస్తే ఎంతకైనా రాధ ఎంతగానో సంతోషపడాలి అటు చందనం రాసుకొని చంద్రకిరణాలు పడుతూ ఉంటే యమునా జలాల మీద వచ్చేటువంటి చల్లటి గాలి సుగంధాన్ని కూడా తీసుకొని చందన వృక్షాల మీద నుంచి ఉంటే ఎంతో ఆనందాన్ని కలిగించాలి పరమ వ్యాకులతయితే కానీ ఎక్కువ వ్యాకులం చెందుతూ ఉంది ఉద్విగ్న భరితంగా ఉంది కారణం ఏంటి ఎందుకు మలగ మారుతున్నామని కష్టపెడుతుంది చందన వృక్షాల్లో జాతి నాగులు ఉంటాయి నాగు పాములుంటాయి అర్థమవుతుంది వ్యాలంటే పాము సర్పం వ్యాల మిలయ కాబట్టి చందన వృక్షాల్లో ఈ నాగుపాములు ఉంటాయి గనక విష సర్పాలు ఉంటాయి మిలనే గరలమివ కాబట్టి ఆ జాతి నాగుల్లో విషం ఉంటుంది విషం కలిగినటువంటి జాతి నాగులు ఈ చందన వృక్షాల్లో ఉంటాయి మిలనేనా ఆ విషపూరితమైనటువంటి సర్పాల విషంతో కలిసి అది వస్తుందట మలయమారుతం ఇంకేం చేయాలి కాబట్టి చందన వృక్షాల మీద నుంచి మీరు మీస్తూ ఉన్నారు కనుక ఈ గాలులన్నీ కూడా మలయ చందన వృక్షాల మీద నుంచి వస్తూ ఉంటాయి చందన వృక్షాల్లో జాతి సర్పాలు ఉంటాయి గనక విష నాగులు వాటిలో విషం ఉంటుంది గనక ఆ విషంతో సంలోకం చెంది కలిసి మిడనే వస్తూ ఉంది గనక అది నా శరీరాన్ని భగ్గున మండింపజేస్తుంది అంటే ఇవన్నీ మనం లౌకికంగా చూస్తే ఎటు చూచిన వాస్తవాలకు విరుద్ధం సామాన్యులు ఎంతో ఆనందిస్తారు ఆ సన్నివేశాన్ని కవులను కనుక వదిలిపెడితే తెల్లవారులు అక్కడే ఉంటారు నిదానమే ప్రధానం ఏది మైదానం రాసుకుంటా అర్థమవుతుందే కానీ ఒక్క రాధకి వ్యధ చందనాన్ని చందనం నచ్చడం లేదు చంద్రకిరణాలు నచ్చడం లేదు మలయమాలతో నచ్చడం లేదు కారణమేంటి హే కృష్ణ అది అడ్రస్ చేస్తా విరహేతవదేనా అది ఇంకే లేదు ఇప్పుడు కృష్ణుడు లేడు బృందావనంలో వచ్చిన ప్రాబ్లం అది అది ప్రాబ్లం లేకపోతే వాళ్ళు చందనం తెచ్చివ్వరు గతంలో ఈమె రాసుకున్నది కనుకనే తెచ్చిచ్చారు కానీ లేకపోతే వాళ్ళెందుకు తెచ్చిస్తారు అదవుతుంది ఇప్పుడు కనుక గతంలో ఏదైతే ఆవిడకి ఆనందాన్ని ఇచ్చిందో చంద్రం రాసుకోవడం వల్ల చంద్రకిరణాలు ఆనందాన్ని ఇచ్చాయో మరగా మారుతావు ఆనందాన్ని ఇచ్చిందో అవే వస్తువులు ఇప్పుడు దుఃఖాన్ని కల్పిస్తున్నాయి ఆనందాన్ని ఇవ్వకపోగా కారణం ఏంటో తెలుసా కృష్ణుడు లేడు బృందావనంలో భగవాన్ నువ్వు ఉంటే నాకు అలీ కావాలి నువ్వు లేకపోతే నాకు ఏమీ అవసరం లేదు అవి ఉన్నా కూడా నువ్వు నేను సుఖపడలేకపోతున్నానంటే మధ్యలో నువ్వు లేవు గనక నువ్వు ఉండేటప్పుడు నేను సుఖపడేటప్పుడు అవి ఉండినా ఒకటే లేకపోయినా ఒకటే ఇది భక్తుడంటే కాబట్టి తద్విస్మరణే పరమ వ్యాకులత ఇది తీవ్రమైనటువంటి వ్యాకులాన్ని అనుభవించడం జయదేవుడు అష్టపదులు ఇరవై నాలుగే రాసింది ఆ ఇరవై నాలుగు ఈ భక్తి తత్వం ముఖ్యంగా తద్విస్మరణే పరమ వ్యాకులత ఈ ప్రేమ భక్తి పరమ ప్రేమ రూప అని చెప్పాడు కనుక రెండవ సూత్రంలో సా పరమ ప్రేమ రూప అది సుస్పష్టంగా మనకు కనపడుతుంది కనుక కేవలం ఇరవై అష్టపదులు రాస్తే ఇరవై నాలుగు అర్థం అంటే ఎనిమిది చలనాలు ఉంటాయి అందువల్ల అష్టపది అది పన్నెండో శతాబ్దంలో రాస్తే ఇప్పటికీ ఎనిమిది సంవత్సరాలైనా కూడా చెక్కు చెదరకుండా ఉండే కారణం అది అది కేవలం కృష్ణప్రేమ పరాప్రేమ పరమ ప్రేమ రూపం అందువల్ల కాబట్టి తద్విహీని తద్విస్మరణి ఈశ్వర విస్మరణే పరమ వ్యాకులతయి పరమ వ్యాకులత ఇది భక్తి సరిపోలే ఇంకేముంది ఎప్పుడు భగవంతుడు మనకు మరిచి మొరుపు వస్తుందో వెంటనే ఆవేదన చెందుతాం ఆందోళనలు పడిపోతూ ఉంటాం ఎంతవరకు ఇప్పుడు దాహం ఆందోళన చిందుతూ ఉంటాం మంచిన దాగుతాం ఆకలి ఆందోళన చెందుతూ ఉంటాం వెంటనే భోంచేస్తాం పోవాలి గనక రోగం వచ్చింది వ్యాధి తట్టుకోలేకపోతుంటాం తలనొప్పి తట్టుకోలేకపోతుంటాం కడుపు నొప్పి తట్టుకోలేకపోతుంటాం వెంటనే మా డాక్టర్ దగ్గరకు వెళ్ళి కన్సల్ట్ చేస్తాం ఆయన వెంటనే మనకు మందు ఇవ్వగానే వేసుకుంటా తగ్గిపోద్ది ఈ పరమ వ్యాకులత దేని వల్ల తగ్గద్ది ఇది తగ్గే అవకాశం లేదు కనుక మళ్లీ భక్తి చేస్తే గానీ ఇది తగ్గే అవకాశం లేదు అందువల్ల తద్విస్మరణే పరమేశ్వరుని మరిచిపోవడం వల్ల పరమ వ్యాకులత కలుగుతుంది కనుక ఇప్పుడు స్మరణే తత్స్మరణే మళ్ళీ ఆ వైపు వెళ్ళిపోతాం స్మరణ భగవంతుడి నిరంతరం కూడా స్మరిస్తూ ఉండడం ఇది భక్తి అంటాడు అంతే ఇంకేం లేదు అంటే నువ్వు ఎప్పుడూ భగవంతుడికి దూరం కావు ఒకవేళ నువ్వు గనక భగవంతుడి అయితే భక్తుడైతే నీవు భక్తుడవైతే అది క్లాస్ నీవు గనక భక్తుడవైతే భగవంతుడికి ఎప్పుడూ దూరం కాలేవు పరిస్థితులు ఎంత విషమించిన ఎంత విరుద్ధమైనటువంటి వాతావరణం జీవితంలో ఏర్పడినా దేనైనా వదులుకుంటావు కానీ భగవంతుడిని వదులుకోలేవు అది అక్కడ ఇప్పుడు పెద్ద పెద్ద ఆచార్యులంతా కూడా వివేకానంద స్వామి వీళ్ళందరూ కూడా చిన్న వయసులోనే ఏం వాళ్ళేనా ఏది అర్థం కాకనా భోగాలను అనుభవించలేకనా అవన్నీ వదులుకొని వచ్చారు అని అంటే పరమేశ్వరుణ్ణి పరమేశ్వరితో మనకుండేటువంటి సంబంధాన్ని వాళ్ళు ఎంతగా అర్థం చేసుకొని ఉంటే జీవితాలను కేవలం పరిపూర్ణంగా భగవంతుడి వైపు సమర్పించుంటారో కాస్త పోతే అర్థం అవుతుంది కనుక తద్విస్మరణే పరమ వ్యాకుల ఎప్పుడు పరమేశ్వరుని మర్చిపోతావో అప్పుడు నువ్వు వ్యాకులత చెందుతూ ఉన్నావు గనక ఆందోళన పడుతూ ఉన్నావు గనక ఆందోళనలో ఆనందంగా జీవించలేవు కాబట్టి మళ్ళీ ఆనందాన్ని నువ్వు కోరుకుంటావు గనక భక్తి చేస్తావు ఈ స్థాయి భక్తి భక్తి అంటాడు అంతేమి ఒక్క క్షణం కూడా భగవంతుడిగా నువ్వు దూరంగా ఉండడానికి అవకాశం లేదు ఒక్కవేళ గనక నువ్వు మర్చిపోవడమే గనక జరిగితే ఏ కారణం చేతనైనా సరే హేతు ఏదైనా కావచ్చు పరమేశ్వరుడే కనుక మర్చిపోతే మాత్రం వెంటనే నిన్ను ఆ వైపు తిప్పేది ఏదో అది భక్తి అది భక్తి ఇది నారదుడి యొక్క డెఫినేషన్ అందువల్ల సర్వకాల సర్వావస్థల ఎందు కేవలం చిరుతలు ఒక చేతిలో పట్టుకొని ఓ చేతిలో తంబూర పెట్టుకొని ఏ లోకానికి పోయినా నారాయణ నామాన్ని ఉచ్చరిస్తూ ఆ మహానుభావుడు జీవితాన్ని చరితార్థం చేసుకున్నాడు గనక మొదటి రోజు మనం చూసినట్టు శాపగ్రస్తుడైనటువంటి నారదుడు ఒక దశలో తనలో ఉండేటువంటి బలహీనతలు కూడా తెలుసు గనక తనకి ఆ బలహీనత యొక్క కోడంలో నుంచి మనల్ని కూడా చూస్తూ వాటికి మనం బలి కాకుండా ఏ విధంగా జీవితాన్ని భగవన్మయం చేసుకోవాలన్న బ్రతుకుని తెలియజేసేటువంటి ప్రక్రియలో ఈయన డెఫినేషన్ కాస్త డిఫరెంట్ గా ఉంది గనక నారద తూ ఆ తు శబ్దార్థం నారదస్థు తదర్పిత తద్విస్మరణే పరమ వ్యాకుల కాబట్టి ఏ కర్మ చేస్తూ ఉండినా మనం శ్రీకృష్ణార్పణమస్తూ ఇది ప్రధానమైనటువంటిదిగా ఉండాలి చేయదగింది చేయగలమే గానీ చేయలేని చేయలేము కాబట్టి చేయదగింది ఏదో అది భగవదర్పణ బుద్ధితో చేయడం చేయలేనిది అవసరం వస్తే భగవతిని యొక్క సహాయాన్ని అర్థించడం కన్నా భక్తుడికి మరొక మార్గం లేదు స్వామిజీ ఇంత భక్తి చేసే అవకాశం ఉందా అలా ఎవరైనా చేశారా నారదుడు చెప్పేటువంటి భక్తి అస్తివం ఏం యథావ్రజగోపికానాం అస్తి ఏం ఏం ఏం ఏం అస్థి అది అస్థి ఏం ఏం అస్థివం ఏం ఏం ఏం ఈ విధంగా ఈ విధంగా అది ఏం ఏం ఉదాహరణం అస్థి అదే దీనికి ఉదాహరణ ఉంది అంటే అలా చేసిన వాళ్ళు ఉన్నారని అర్థం ఏం ఈ విధమైనటువంటి భక్తిని ఏవం ఈ విధంగా ఆచరించినటువంటి వాళ్ళు అంటే భగవంతుని మరిచిపోతే జ్ఞాపకం చేసేది భక్తి పరమ వ్యాకులత చెందడం అనేటువంటిది అలా పరమ వ్యాకులత చెందిన వాళ్ళు ఏవం అలా వ్యాకులత చెంది మళ్ళీ మనసును భగవంతుని ఎందు తిప్పినటువంటి వాళ్ళు ఏవం అస్థి ఏం ఏం ఏవం ఏవం ఉదాహరణం అస్థి అంటే దృష్టాంత సంతి దృష్టాంత దీనికి దృష్టాంతాలు ఉన్నాయి ఉదాహరణలు ఉన్నాయి ఈ విధంగా జీవితాన్ని ధన్యత చేసుకున్నటువంటి మహానుభావులు చాలా మంది ఉన్నారు ఎవరే వాళ్ళు ఎవరు వారి యథావ్రజ గోపికానా వ్రజపురంలో గోపికలు బృందావనంలో గోపికలు ఎగ్జాంపుల్ ఉండి ఎక్కడి నుంచి తీసుకున్నాడు కనుక కృష్ణుని ఎందుకు గోపికలుగా ఏ విధమైనటువంటి పరమ విరహాశక్తి ఉండి నిత్యం కృష్ణ స్మరణలోనే ఉంటూ తద్విస్మరణే కృష్ణస్య విస్మరణే పరమ వ్యాకులత ఇది ఎట్లాగైతే ఆందోళన చెందుతూ ఉండేవాళ్ళు అస్తి ఏం సంతి దృష్టాంత అది ఇటువంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి ఏం ఏం ఈ విధంగా ఈ విధమైనటువంటి భక్తిని ఈ విధంగా ఆచరించినటువంటి వాళ్ళు అది ఏం ఏం ఉదాహరణం అస్తి యథా ప్రజగోపికా ప్రజపురంలో గోపికలు ఏ విధంగా అయితే జీవించారో ఆ విధమైనటువంటిది ఎందుకని వాళ్ళ కృష్ణుడు తప్ప రెండవది లేదు నేను భాగవతం చెప్పినప్పుడు కూడా మీకు చెప్పాను యశోద కూడా డౌటే నేను కావలసినంత వెన్నబెడుతూ ఉంటే ఇక్కడ వెన్న తినకుండా అక్కడ ఎందుకు తింటాడు అని అప్పుడు చెప్పాను కారణం ఏంటో తెలుసా కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కాబట్టి వాళ్ళు వెన్న తీస్తూ ఉండిన పెరుగు చినుకుతూ ఉండిన కృష్ణనామంతపు రెండవది లేదు ఒక దశలో యశవద రికగ్నైజ్ మా ఇంట్లో కావాల్సినంత పెరుగుడురా వెన్నున్నా పాలున్నా ఇక్కడ తినడం లేదు నాయన ఇక్కడ కావాల్సినంత తినంరా కావాలంటే నీ ఫ్రెండ్స్కి తీసుకొచ్చి వాళ్ళకు కూడా పెట్టు అని నేను చెబుతున్నా అక్కడికే పోయి తింటున్నాడు ఎందుకో తెలుసా నా వెన్నలో రుచి లేదు నా పెరుగులో రుచి లేదు నా పాలల్లో రుచి లేదు గోపికలు రుచి రుచికరమైన పదార్థాన్ని ఎవరైనా పనిచేస్తారు అందుకని అక్కడికి పోతున్నాడు ఆ రుచి ఎట్లా వచ్చింది ఆ మాధుర్యం ఎట్లా వచ్చింది అది వాళ్ళ భక్తి మాధుర్యం తప్ప ఇంకొకటి లేదు అది ప్రేమ మాధుర్యం తప్ప మరొకటి లేదు కృష్ణుడు కావాల్సింది వెన్న కాదు ప్రేమ మృతుకంత నివేండా య్రుకాదు లాంగ్ స్టోరీ బ్రతుక యర నివేండా యగ నిండా మ్రతుక యదుర శోభాలీ నిపుర ఇట్లాగే ఉండదు అనేక సమస్యలతో నిండిపోయి కాబట్టి మన హృదయంలో ఏ ప్రేమైతే ఉందో ఇది ప్రాపంచకమైనటువంటి విషయాల మీదకి వ్యక్తుల మీదకి సన్నివేశాల మీదకి సంఘటనల మీదకి వెళ్లి వృధా కాకుండా దాని మళ్లించి దాన్ని భగవంతుని యొక్క పూజ్య చరణో నిరంతరం లగ్నం చేస్తూ ఉండడం ఏదైతే ఉందో అదే నారద మహర్షి చెప్పేటువంటి భక్తి తత్వం అదే గోపికలు ఆచరించినటువంటిది అది విషయం ఇంకేం లేదు కనుక వాళ్ళ ప్రేమలో ఆ మాధుర్యం ఉంది వెన్న వస్తుంది కనుక వాళ్ళు వెన్న తీస్తూ ఉంటే కృష్ణనామే ఏ పని చేస్తున్నా కృష్ణనామే కాబట్టి కృష్ణనామంతో ముడిపెడిపోయింది భగవంతుని యొక్క స్మరణతో ముడిపోయిపోయింది కీర్తనతో ముడిపడి ఉంది కాబట్టి ఎక్కడా చూసినా ప్రతి విషయంలో పిండిని మనం తినలేం పంచదార కలిపితే మధురంగా ఉంటుందో ఏ కార్యమైనా చప్పగానే ఉంటది ఈ ప్రపంచంలో భగవంతుడితో దాన్ని కల్పితే అప్పుడు దాని యొక్క మాధుర్యమంతా కూడా కాబట్టి చేసే ప్రతి పని కూడాను అందుకని ఈశ్వరార్పణ బుద్ధితో కర్మల్ని ఆచరించాలి యథా రజ ఆ విధంగా జీవించారు వాళ్ళు ఏ పని చేస్తున్నా వాళ్ళ మనసులో కృష్ణుడే ఉన్నాడు అనేది నారదు మహర్షి యొక్క అభిప్రాయం అందుకని నారదులంతటి వాడికి నన్ను అడిగితే అయ్యా దృష్టాంత సంతి బానే ఉంది ఎవరు ఉదాహరణ అంటే నేనే చెప్పొచ్చు నారదుడు ఆ కెపాసిటీ ఉంది నారదుడికి ఎవరై ఆ విధమైనటువంటి పరమ వ్యాకులత ఇది అంటే నేనే అని చెప్పచ్చు అని ఎందుకో గోపికల్ని చెప్పాలనిపిస్తా తన విషయం తనకు ఎలాగో తెలుసు గోపికల్ని స్మరించడం అది యథావ్రజ గోపికన విక్రేతుల గోప కన్యా మురారి పదార్పితివృత్తి దోహవశావోచత్ గోవింద మోహవసాదవో చెందమోదర మాధవేది చూడండి ఇది ఏమిటి అసలు ఇది విక్రేతు కామాఖిల గోపకన్యా కన్యా మురారి పాదార్పిత చిత్తవృత్తి గోకుల నుండి బయలుదేరి మధురకు వెళ్ళి ఉదయాన్నే మధురకు వెళ్లి అక్కడ పాలు పెరుగు అవన్నీ కూడా అమ్ముకొని సాయంత్రానికి వచ్చి అక్కడ వాళ్ళు సంపాదించినటువంటి డబ్బు ఏదైతే ఉంటుందో దాంతో జీవనయాత్ర సాగించేటువంటి వాళ్ళు గోపికలు అట్లాగే వెళతారు రాను రాను రాను కృష్ణ భక్తి బాగా వృద్ధి చెందిన తర్వాత ఆ ప్రేమాతిశయంలో పరమ ప్రేమాతిశయంలో మధురకు వెళ్ళి అక్కడ అమ్ముతారట ఇంతకుముందు అమ్మేవాళ్ళు పాలో పెరుగో అని అమ్మేవాళ్ళు పూర్వం కదా వాళ్ళు పిలిచేవాళ్ళు ఇలా పాలు ఇట్రా అంటాం అదొక విచిత్రం ఇప్పుడు ఒకడు వంకాయలోని పోతుంటాడు మనము ఏ వంకాయలు ఇట్రా వంకాయలు ఇట్రా వంకాయలు అమ్మేవాడు వస్తాడు అంతే కదా అట్లాగే ఇక్కడ కూడాను పాలు పెరుగు వీళ్ళు అమ్ముతూ ఉంటే వాళ్ళు పిలిచేవాళ్ళు వీళ్ళు అమ్మేవాళ్ళు వాళ్ళు కొనేవాళ్ళు ఇప్పుడు ఈ ప్రేమ పెరిగే విపరీతంగా తయారైంది వాళ్ళ వ్యవహారం అందువల్ల బాలోన్మత్త పిశాచవత్ భక్తులు ఒక్కోసారి అర్థం కార్పించోడలా కనపడతారు సమాజానికి ఇప్పుడు చూడండి మురారితృత్తి చేత వృత్తి ఉపేతరేశ్వరు యొక్క పాదాన్ని పట్టుకున్నది మనసు గట్టిగా కాబట్టి మనసు ఆయనకి సమర్పించేసి ఉన్నారు కనుక నారదులు చెప్పినటువంటి ప్రేమ ఇదంతా ఈ భక్తి తద్ ప్రేమ ఇప్పుడు అమ్ముతూ పోతూ ఉంటే ముందంటా కూడా పాలు పెరుగు వెన్న కొంటారా పోయేవాళ్ళు ఇప్పుడు కాదు గోవింద దామోదర మాధవ్ అయితే గోవిందుణ్ణి కొంటారా మాధవుణ్ణి కొంటారా దామోదరుణ్ణి కొంటారా అందరూ ఆశ్చర్యపోతున్నారు కొండల తల మీద పెట్టుకొని మాధవుని కొనేది ఏంది గోవిందుని కొనేది ఏంది దామోదరుని కొనేది అయినా ఏడి అతను ఏడి వాళ్ళు అమ్మీది కొండలు పెట్టుకొని పాలు వెన్న పెరుగు నెయ్యి ఇవి కదా గోవిందుడు మాధవుడు అంటున్నట్టు ఏంటని అంటే గోవిందుని నమ్మేంతటి వాళ్ళ వాళ్ళు ఆ గోపిక వాళ్ళు గోపికలరు మాధవుడిని నమ్మేంతటి వాళ్ళ ఏమో నాకు సందేహం లేదు అమ్మగలరు ఎందుకని ఆయన వాళ్ళ సొత్తు సార్ ఎవరి సొత్తు వాళ్ళు అమ్ముకుంటారు అర్థమైంది ఇప్పుడు నా వస్తువు నేను అమ్ముకుంటాను ఇది నా వస్తు ఇది నేను అమ్ముకుంటాను ఎవరు కాదనడానికి ఆయన ఎవరు స్వామి వాళ్ళకి ఆయన స్వామి వాళ్ళకి స్వం సంస్కృతంలో స్వమ్ అంటే సొమ్ము సొమ్ము గలవాడు స్వామి వీళ్ళు ఆయనకు సంబంధించిన వాళ్ళు అది మాట వీళ్ళు ఆయన సొమ్ము ఆయన వీళ్ళకు సొమ్ము వాళ్ళ సొమ్ముని వాళ్ళు ఎట్లా నమ్ముకుంటారు గోవింద దామోదర మాసవేతి ఎందుకో తెలుసా వాస్తవానికి పాలు పెరుగు అమ్మాలి వాళ్ళు కానీ అది రాకుండా గోవింద దామోదర అంటున్నారంటే పాలు మనసులో లేవు పెరుగు మనసులో లేవు పాలు పెరుగు కొండల్లో ఉన్నాయి వాళ్ళ మనసుల్లో భగవంతుడు అది ఇంకేం లేదు మనసులో ఏది ఉంటే మాటలో అదే వస్తుంది మనసుకన్నా భిన్నంగా మాట రాదు మన మనసుల్లో ఏవైతే నిక్షిప్తమై ఉంటాయో అవే మాటల్లో వస్తాయి మనసులో భగవంతుడే నిండిపోయినాడు కనుక మాటలో కూడా భగవంతుడే ఉంది బాగుంది ఇదేంటిది కొండలో పాలు పెరుగు కదా ఉంటాయి వీళ్ళేంది దామోదరుడు అంటాడు మాధవుడు ఆయన నమ్ముతారు ఏ ఇలా రా వచ్చింది కానీ కొంటావా అమ్ము తీరా దించి పెట్టారు ఏం కావాలి మీ కానీ చూస్తే పాలున్నాయి పెరుగుండి రెండు లీటర్ల పాలు పోయి అట్లాగే అని తీసుకొని ఇట్లా చూచింది అట్టు చూడండి చూడండి భక్తి అలా పాలు చూచించ ఆమెకి రెండు లీటర్ల పొయ్యిపోతుంది అలా చూసేటప్పటికి నన్ను నమ్ముతావా అంటాడు ఏనా చూడండి వ్యవహారం వాళ్ళకి ఆయనకునే కనెక్షన్ చూసారు ఇప్పుడు పాలు కొంటారా అని అడగాల్సినటువంటి ఆవిడ పాలు చెప్పాల్సిన ఆవిడ దామోదరం నమ్ముతున్నాను గోవిందుని నమ్ముతున్నాను మాధవుని నమ్ముతున్నాను అరిచింది గోవింద దామోదర మాధవేది సరే ఏం చూస్తాం దాంట్లో ఏముందు అని అంటే పాలున్నాయి దామోదరుడు లేడు గోవిందుడు లేడు కాబట్టి ఆ పాలు మాకు అమ్ము అని చెప్పేసి వీళ్ళు అడుగుతారు తీర ఇవ్వబోయేటప్పుడు చూస్తే అక్కడి నుంచి స్వామి చూసారా వాళ్ళకి కొండలో పాలున్నాయి వీళ్ళకి కొండలోనూ పరమేశ్వరుడే బుర్రలోనూ పరమేశ్వరుడే అది వచ్చిన వారు ఎందుకని బుద్ధిలో ఎప్పుడైతే భగవంతుడు చేరిపోయాడో ఇంక ప్రతి పదార్థంలో ఆయనే ఉండాడు రెండవ వస్తువే లేదు దృష్టిం జ్ఞానమయం కృత్వ పశ్చాత్తి బ్రహ్మమయం జగత్ దృష్టి ఎప్పుడైతే జ్ఞానాకారం అయిపోయిందో దృష్టి ఎప్పుడైతే ప్రేమ స్వరూపంగా మారిపోయిందో వాళ్ళ మనసులో ఉన్నదంతా కూడా ప్రేమ ఎప్పుడైతే అయిపోయిందో ఏది కనిపించినా ప్రేమ తప్ప రెండవది లేదు ప్రేమావతార మూర్తి అక్కడి నుంచి అంటా నమ్ముతావా నువ్వు వెంటనే ఇవ్వడట ఆ వెన్నెం పెట్టుకొని నేను అమ్మను పోయి కోరి దగ్గర కొనుక్కొని పోతా ఉంటే ఆ ఇంట్లో వాళ్ళు అనుకుంటారట దీనికి ఏదో పిచ్చిపెట్టింది మొత్తానికి ఎందుకని అమ్మడమే అమ్మేటప్పుడే అరిచిన అరుపు తప్పు తీల పిలిచే అమ్మమంటే సరేనని కూర్చొని మళ్ళీ నేను అమ్మనని పోతా ఉంది ఏదో మొత్తానికి తేడా వచ్చేసింది అని వాళ్ళంట వాస్తవానికి తేడా వచ్చినట్టే అర్థమైందే తేడ పోయి ఈ ప్రాపంచకమైనటువంటి ప్రేమలు మృగ్యమైనటువంటి ప్రేమలు గుండెల్ని ముక్కలు చేసేటువంటి ప్రేమలు ఇవన్నీ పోయి అసలైనటువంటి ప్రేమ పరమ ప్రేమ రూపం వాళ్ళకి లభ్యమైంది కనుకనే భాగవతంలో అయితే వ్యాసభగవానుడు ఒక మాట మాట్లాడిచ్చాడు ఇంకొక పాపం ఒక దశలో గోపికలు అంతా కూర్చుంటే బృందావనం వాళ్ళు కృష్ణుడు అంటాడట వాళ్ళందరూ మాట్లాడుతుంటే గోపికలారా మీకు నా మీద ఇంత ప్రేమ కదా అవును ఇంకేంటి నీ మీద కాక ఎవరి మీద కాదు నాకు వచ్చిన సహాయం చేసి పెడతారా మీరని ఏం కావాలి అని అడుగుతారు చెప్పు ప్రాణం ఏమన్నా ఇస్తాం తీసి ఎంతసేపు ప్రాణాలు తీయడమేనా నేనే యముడా కుడుకో ప్రతి చోట అందరు ఇదే పని నాకు కావాలంటే ప్రాణం ఇప్పుడు ఇది తమాషా ప్రతి ఒక్కరున్నా నా ప్రాణం నీకు ఇస్తానంటే ఎవడికి కావాలి అది నీ ప్రాణం నీకు ఉపయోగం లేనప్పుడే నాకు ఇస్తావు నీకు ఉపయోగం లేదు నాకు ఉపయోగం లేదు కావాలంటే నా ప్రాణం ఇస్తానని తీసుకో ఎందుకని నీ ప్రాణంతో నేనేడుస్తా నా ప్రాణంతో నువ్వు ఏడు అంతకన్నా మరొక మార్గం లేదు కానీ అంటుంటారు అంతా ప్రాణం ఇచ్చేది లేదే మాటే వాడు ప్రాణమిస్తానంటే కృష్ణుడు అంటాడు నాకు మీ ప్రాణం అవసరం లేదు ఏం లేదు కానీ మీరు నా సహాయం చేయాలి ఏం చేయాలయ్యా చెప్పబోయే మీరింతకాలం నన్ను ప్రేమించారు చూసారా ఒక్కసారి నేను లోతుగా చూస్తే మీ ప్రేమకి ఆ రుణం ఎట్లా తీర్చుకోవాలనో నాకు అర్థమే కావడం లేదు నేను ఏం చేసినా మీ రుణం తీరుతుందని నేను అను భగవంతుడు సాక్షాత్ భగవంతుడు కృష్ణ పరమాత్మ మీరు నాకు ఇచ్చినటువంటి ప్రేమకి తిరిగి నేను ఏమి ఇవ్వాలో నాకు అర్థం కావడం లేదు ఎంత తీర్చినా నేను రుణగ్రస్తులుగానే మిగిలిపోతాను ఈ ప్రపంచంలో అనుకుంటూ అందువల్ల మీరేమీ అనుకోవద్దు రుణమాఫీ చేసేయండి అంతకన్నా ఇంకొక మార్గమే లేదు అయిపోయి పెట్టేస్తాను మీ రుణం నేను తీర్చలేను భగవంతుడు అక్షయధనం అక్షయ రూపుడు ఆయనన్నమాట భాగవతంలో మీ రుణం మాత్రం నేను తీర్చుకోలేను నన్ను రుణ విముక్తులు మీరు చేయాలి నేను రుణగ్రస్తుగా ఉన్నాను మీ విషయంలో మీరు నాకు అందించినటువంటి ప్రేమకి తిరిగి నేను ఏమీ ఇవ్వలేను గనక నన్ను నేను రుణగ్రస్తుగా మిగిలిపోతాను అలా మిగిలిపోవడం నాకు ఇష్టం లేదు గనక నన్ను రుణ విముక్తుడిని చేయండి ఈ మాట శ్రీకృష్ణ పరమాత్మ ఎవరితో అయినా అని అవకాశం ఉందా భగవంతుడు ఇక్కడే అన్నాడు గనక యథా వ్రజ ఏవం ఏవం అస్థి అస్థి ఏం ఏం యథా గోపికానాం యథా వ్రజ గోపికానం వ్రజపురములు స్వామిజీ సరే ఇప్పుడు ఈ గోపికలు అంతా ఆయన చుట్టూ తిరిగారు రాస క్రీడాది ఇది వాళ్ళు ఆడడం ఈయన ఆడడం ఇవన్నీ జరిగాయి కదా అవును జరిగాయి అదే కదా మనలో ఏంటి ఇప్పుడు చూడండి ఎప్పుడూ బృందావనంలో రాధాకృష్ణుల యొక్క ప్రేమతత్వం ఎప్పుడుది ఎన్ని వేల సంవత్సరాలు ఇప్పటికి కూడా ఎవడైనా గనక ఒక పాట రాస్తే రాధనీవే కృష్ణుడనే ఇంకేం దొరకలేక నువ్వు చాట నేను పొరకాలు రాసుకోకూడదా నేను పొరకా నువ్వు బలభవాన్ని రాసుకోకూడదా లే అవే ఎందుకో తెలుసా ప్రేమ అనేటప్పటికీ నాకు బలి ఆశ్చర్యం వేస్త పూర్వం ఇప్పుడు కాదనుకోండి ఒక ముప్పై నలభై సంవత్సరాల క్రితం నాస్తికులు సినిమాల్లో పాఠాలు రాస్తే వాళ్ళు కూడా రాధనీవే కృష్ణుడనే అని అట్టే ఏంటో ప్రతి చోట ఎక్కడన్నా చూడండి ఒక పెయింట్ చేశాడనుకోండి ఎవడన్నా ఆ రాధాకృష్ణ ప్రేమతత్వమే ఆ బృందావనమే వేయాల ఎవరైనా గనక రచన రాసాడు కా అదే ఎందుకని కళాకారులకి కవులకి సంగీత విద్వాంసులకి అందరికీ వాళ్లే ఇప్పటి వరకు మరి తరువాత వాళ్ళ తర్వాత అంత ప్రేమని ఎక్కడా చూడలేదు దానికి అసలు ఈక్వల్ లవ్ ఎక్కడుందో మనకు అర్థమే కాదు అందువల్ల మారుదలంతటి వాడు యథా వ్రజ అని అనడానికి కారణమైంది కాకపోతే ఈ పాటలన్నీ రాసినప్పుడు మనకు అనిపిస్తుంది ఇక్కడ వీళ్ళు ఏదైతే ఆడుతూ ఉండారో ఇదే కృష్ణుడు గోపికలతో ఆడేయడేమోనని అది మామూలే కదా స్వామీజీ ఆ స్త్రీ పురుషుల మధ్య ఉండేటువంటి ఆకర్షణ దాన్ని తీసుకొని మీరు అంతగా ప్రవచించడం ఎందుకు వ్యాసుడంతగా రాయడం ఎందుకు ఇన్ని గ్రంథాలు ఎందుకని నో కృష్ణుడితో కలిసి ఆడుతూ ఉండిన కృష్ణుడితో కలిసి పాడుతూ ఉండినా కృష్ణ ప్రేమనే నిరంతరం వాళ్ళు జిలుగుకుంటూ ఉండిన శ్రీకృష్ణుడు భగవంతుడు అనే భావన ఎప్పుడూ మర్చిపోలేదు అది నారద మహర్షి సీనవ్ తా తి మహాత్మ్య జ్ఞాన విస్మృత్యపవాద అక్కడ చాన్ ఉందే ఇట్ షుడ్ బి నా ఎస్ ఎగ్జాక్ట్లీ తి నా మహాత్మ్య జ్ఞాన విస్మృతి అపవాదహ తి ఆ విధంగా ఆయనతో చెరిస్తూ ఉండిన దోషం పట్టలేదు తమాషా దోండి భర్తలకు వడ్డించి భాగవతం ఉన్నాయి ఇవంతా భర్తలకు వడ్డించి వాళ్ళు సగం తిని ఇంకా తింటూ ఉంటే ఈ లోపల మురళి నాదం వినపడితే పరిగెత్తుకుంటూ పోయినారట ఇతరంటే భర్త ఏంది పెరుగు పోకుండా పోతున్నావే మధ్యకి పోకుండా పోతున్నావని ఏ నేను భర్తను చెప్తున్నా మాకు తెలిసి ఎవరు భర్త మా భర్తకు వయసు ఎంతో తెలుసా ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ ఎనిమిది సంవత్సరాల వాడు మా భర్త రియలి గతిర్ భర్త ప్రభు సాక్షి నివాసం సుహృత్ అర్జున తొమ్మిదవ అధ్యాయం రాజ విద్య రాజభూష్యమో సీక్రెట్ ఏంటో తెలుసా గతిహి అందరికీ గమ్యం నేనే భర్త విభర్తి భరించినటువంటి వాడిని నేనే అర్థమవుతుంది ఇప్పుడు భర్త మొన్న వచ్చాడు పెళ్లి అయిన తర్వాత పది సంవత్సరాల క్రితం అంతకుముందు ఎవరా భరించింది పెళ్లి అయిన వాళ్ళని ఎవరు భరించాలి ఉండిపోయిన వాళ్ళని ఎవరు భరించాలా అది అందరికీ భర్త భగవంతుడు గతిహి భర్తా ప్రభు సా సాక్షి ఇదంతా భగీత కా వీళ్ళు అట్లా భర్తలను కూడా వదిలేసి పరిగెత్తారు స్వామీజీ ఇదంతా తప్పు కదా నో ఎందుకని వాళ్ళ మనసులో భగవంతుడు తప్ప రెండవది లేనే లేదు కేవలం మన ఊహించేటువంటి ప్రాపంచమైనటువంటి ప్రేమల కావవి ఆయన సాక్షాత్తు భగవంతుడు గతిర్భర్త అని నేనేదో సమన్వయం చేసి భగవద్గీతగా చెప్పడం కాదు ఈ అభిప్రాయం వాళ్ళ హృదయాల్లో ఉంది కనుకనే టాపి ఆ విధంగా ఆయనతో చరిస్తూ ఉండిన ఇడలుగులు పెట్టి ఆయనతో తిరుగుతూ ఉండిన తత్రి మహాత్మ్య భగవంతుని యొక్క వైభవం మహాత్మ్యం ఆయన యొక్క వైభవం ఏదైతే ఉందో ఈశ్వర స్వభావ మహాత్మ్య జ్ఞాన పరమేశ్వరుని యొక్క జ్ఞానం ఏదైతే ఉందో విస్మృతి దాన్ని మరిచిపోవడం అనేటువంటి అపవాద విమర్శ నా లేదు కాబట్టి తత్రాపి పరమేశ్వరులతో కలిసి వాళ్ళు తిరుగుతూ ఉండినా నృత్యం చేస్తూ ఉండినా రాసక్రీడలు చేస్తూ ఉండినా సమస్తం ఇంటిని వదిలిపెట్టి ఆయన కూడా తిరిగినప్పుడు కూడా తత్రపి నా పక్కన పెట్టండి మహాత్మ్య ఆయన యొక్క వైభవాన్ని జ్ఞాన ఆ వైభవ జ్ఞానాన్ని విస్మృతి మరిచిపోవడం అనేటువంటిది అపవాద విమర్శ అంటే సామాన్యమైనటువంటి ప్రేమని నా నా నా అది ఎందుకని శ్రీకృష్ణుడు సాక్షాత్తు భగవంతుడు అనేటువంటి జ్ఞానం గోపికలకు పూర్ణంగా ఉండడం వల్లనే నారద మహర్షి వాళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకున్నాడు ఇది భాగవత క్లియర్గా ఉంది గోపికలే చెబుతారు బాబు రాసపంచాధ్యాయులో కృష్ణుడిని ఒక దశలో నిలబెట్టి ఆయన కనపడి కనపడకుండా దాగుడు మూతలు ఆడుతూ ఉంటే ఓసారి కనిపించి ఓసారి కనిపించకుండా వీడ నడిపిస్తూ ఉంటే ఓసారి కనిపించగా నన్నాడు ఇటు రావయా ఏంటి కథ ఏంది ఇట్టపోతావు అట్టపోతావు మళ్ళీ చూసేటప్పుడు కనపడు మళ్ళీ మమ్మల్ని ఏడిపిస్తావు మళ్ళీ గడిపిస్తావు ఏంది సార్ నీ హైడెన్సి గేమ్ ఏంది దాగుడు మూతలు అంటే నువ్వు చాలా అందంగా ఉండవని మేము నిన్ను మోహించామనుకుంటున్నావా గోపికలు అడిగారు సార్ నువ్వు చాలా అందంగా ఉండవు చాలా హ్యాండ్సమ్ అనే ఏం అటువంటి భ్రాంతిలో ఉండవా కృష్ణుని లేక సార్ మెలోడియస్ ఫ్లూట్ సింగర్ ఊదుతాడండి పోయి ఊదినట్టుగా అని ఏమని అనుకుంటున్నావా నువ్వు మేము కూడా ఊదగలంలే పోయి నీ మురళినాదానికి మేమే సంమోహింపబడలేదు నీ అందాన్ని చూసి మేమేం మోహించలేదు నిన్ను నువ్వేదో బ్రహ్మాండంగా నృత్యం చేస్తావని నీ నృత్యాన్ని చూసి మేమే కరిగిపోలేదు నక్కల్లో గోపిక నందనో భవా నకలు గోపి నందనో భవా అఖిల దేహనా అంతరకు నకలు గోపి నందనో భవా అఖిల దేహనా అంతరత్మ నిఘన సాధ్వ విశ్వగుప్త నిఘన సాధితో విశ్వగుప్త సఖ ఉం కఖిల దేహీనా అంతరాత్మదృక్ భీవు గోపికానందనహ భవాన్ గోపికానందనహలు ఏమయ్యా నువ్వు అందరిలాగా ఈ గోపిక ఈ గోపబాలులంతా తిరుగుతున్నది వాళ్ళలాంటి వాడివే నువ్వు గోపబాలుడివే నువ్వు గోపికానందనుడివే నువ్వు యశోదానందనుడివే నీ కథ మాకు తెలుసులే ఏమని కాదని తెలుసున్న కలు నువ్వు కాదు కదా మా తెలుసు కదా మరి ఎవరు నేను అఖిల్ల దేహినంతరాత్మ దృక్ అది పో ఇంకే అందరి హృదయాల్లో సర్వ ప్రాణినాం సర్వభూతానాం కేవలం మనుషులే కాదు పశుపక్షాదులే కాదు జంతువులే కాదు క్రిమికీటకాదులే కాదు ఎక్కడ చేతన కర్తృత్వం ఎక్కడ కాస్త కదిలిక ఏర్పడినా ఆ చైతన్యం ఏదైతే ఉందో అంతరాత్మ అది నీవేనని మాకు బాగా తెలుసు ఒక చోట కాదు అర్థమవుతుంది కాబట్టి మాలో కూడా నువ్వు వేరుగా లేవు సార్ మేము నీకు వేరుగా లేవు మాలో ఉన్నది నువ్వే ఎవరు ఉంటే మేము ఆడుతున్నాము పాడుతున్నాము ఆడుతున్నాము తిరుగుతూ ఉన్నాము ఎవరు లేకపోతే మరో క్షణం ఈ దేహం శవంగా మారిపోతుందో ఆ చైతన్యం నీవేనని మాకు క్లియర్గా తెలుసు అఖిల దేహినాం అంతరాత్మ దృక్ విఖన సార్థితో విశ్వగుప్తయే ఈ ధర్మరక్షణ కోసం విశ్వగుప్త వికనసార్థిత వికనస అర్థిత అంటే చతుర్ముఖ బ్రహ్మేణ అర్థిత ఇది వికనస కాబట్టి బ్రహ్మదేవుడు నిన్ను ప్రార్థిస్తే అర్థిత ప్రార్థిత సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు అయ్యా భూలోకంలో చాలా అధర్మం పెచ్చిపెరిగిపోతా ఉంది ఎక్కడ చూసినా స్కామ్ లేను కాబట్టి నువ్వు అవతరించని నిన్ను పిలిస్తే నువ్వు వచ్చావని మా తెలుసు అంటే యులే సఖ సకుడా హే ప్రియుడ్యాయులో అనేక శ్లోకాల్లో ఈ విధంగా ఉన్నాయి కాబట్టి భగవంతునికి సంబంధించినటువంటి జ్ఞానం పరిపూర్ణ జ్ఞానం గోపికలకు ఉంది కాబట్టి మహాత్మ్య జ్ఞాన విస్మృతి అపవాద నా తాపి వాళ్ళు ఈ విధంగా చెరిస్తూ ఉండిన ఆయనతో కలిసి ఆడుతూ పాడుతూ ఏకాంతంలో రాత్రిపూట తిరుగుతూ ఉండినప్పటికీ కూడాను వాళ్ళు ఎవరు కూడాను తప్పు పట్టలేదు సార్ ఒకవేళ ఈ జ్ఞానమే గనక వాళ్ళకి లేకుండా పోయింటే ఈశ్వర జ్ఞానం లేకుండా కేవలం పరమేశ్వరుణ్ణి यह प्रपंच व्यक्त मध्य परस्पर उ स्त्री व्यभिचारीणी लीचु का महात्म अटूड गोपी वस्त्रपहार <laughs> गोपिक लेकिन वस्त्र अपहरी नमस्कार ఎంత ప్రేమ ఎంత జ్ఞానం అందులో ఉంటే అష్టోత్తరంలో కూడా అదే మనం పలుకుతున్నామంటే ఆలోచించడం బాగా కనుక ఈ జ్ఞానం కనుక వాళ్ళకి లేకుండా పోయి ఉంటే జారస్త్రీలు అనిపించుకునేవాళ్ళు అదే గనక వాస్తవం అయితే భాగవతాన్ని వాళ్ళ వైభవాన్ని కూడా వివరించినటువంటి సుఖబ్రహ్మ ఏమనుకుంటాడు సుఖబ్రహ్మ అంటే సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం పుట్టుకతోనే పదహారు సంవత్సరాల వయసుగా వచ్చినటువంటి వాడు తల్లి గర్భంలో నుంచి వ్యాసభగవాను యొక్క కుమారుడు ఏ రోజు బట్టగట్టిన వాడు కాదు దిగంబరుడు ఏ ప్రదేశంలో ఇరవై నిమిషానికి మించి ఉండేటువంటి వాడు కాదు అస్ఖలిత బ్రహ్మచారి పూర్ణ జ్ఞాని అటువంటి వాడు గంగా తీరంలో కూర్చొని భాగవతాన్ని వినిపిస్తూ ఉన్నాడు గోపికల యొక్క ప్రేమని అంటే దాన్ని జారస్త్రీలన్నీ అంటావా ఒకవేళ భాగవతాన్ని బోధించేటువంటి వాడు శ్రీశుకుడు సుఖబ్రహ్మ దాన్ని శ్రవణం చేసేటువంటి వాడు ఏడు రోజుల్లో మృత్యుముఖంలోకి వెళ్లేటువంటి పరీక్ష మహారాజు శాపగ్రస్తుడై ఏడు రోజుల్లో చనిపోబోతూ ఉన్నాడు ఆయనకి అవసరమా ఈ లైంగిక విషయాలు సాక్షాత్ భగవంతుడైనటువంటి సుఖబ్రహ్మకు అవసరమా కాబట్టి పరమ ప్రేమ స్వరూపం కనుక అందులో ఏ విధమైన దోషం లేదు గనక దోషరహిత ప్రేమ గనకనే చెప్పినవాడు సుకుడు విన్నవాడు పరీక్షితుడు అది భాగవతం యొక్క వైభవం కాబట్టి ఆత్మానం గోపాలం అహం ఇది ఆత్మానం గోపాలం అహం ఇది భావేత్ సోక్షం అశ్నుతే గోపికలకి గోపాలుడు శ్రీకృష్ణ పరమాత్మకి గోపాలకృష్ణుడికి తేడా లేనేలేదు వాళ్ళకి ఒక్కటే తెలుసు అని చెప్పింది ఉపనిషత్ ఉపనిషత్ నూట ఉపనిషత్తుల్లో గోపాలతాపిని ఉపనిషత్తు ఒకటి ఉంది గోపాల తాపిని గోపాల తాపిని ఉపనిషత్ ఒకటి ఉంది దాంట్లో చెప్తారు ఆత్మానం నేను గోపాలహమితి నాది. అది గోపాలహ అహం ఇతి కాబట్టి నేను ఎవరో కాదు కృష్ణుడే నేను ఇది భావేత్ ఎవరైతే ఆ విధంగా భావిస్తూ సహా వాళ్ళు ఆ వ్యక్తి మోక్షం అశ్ృతే ప్రాప్తే మోక్షాన్ని పొందుతూ ఉండాడు అదే పరిస్థితి గోపికలకి వాళ్ళకి భక్తికి మోక్షానికి డిఫరెన్స్ లేదు ఎందుకని పొందే ఉన్నారు అది ఇంపార్టెంట్ కారణం పరమేశ్వరుని యొక్క జ్ఞాన వైభవం ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడు మర్చిపోలేదు కాబట్టి ఇక్కడ మనం ఏదైతే సుఖాలనుకుంటూ ఉన్నామో ఈ సుఖాలు అవి కావు నాస్తివా తత్సుఖ సుఖిత్వం తస్మిన్ తత్సుఖ సుఖిత్వం నాస్తి ఏవా అది ఈ భగవంతుని ఎందుకు వాళ్ళు పొందినటువంటి పారవశ్యమైనటువంటి సుఖం ఏదైతే ఉందో పరమసుఖం పరమ ప్రేమ నుంచి ఆవిర్భవించినటువంటి పరమసుఖం అది క్రేజ్ తత్సుఖ సుఖిత్వం నాస్తి ఇక్కడ ఏదైతే మనం ఈ లైంగికమైనటువంటి ప్రేమలు చూస్తూ ఉన్నామో స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణాయుతమైనటువంటి ప్రేమ ఇది అది కాని కాదు ఈ సుఖం ఆ సుఖం కానీ కాదు అది విషయం ఎందుకది ఇది అపరప్రేమ అది పరాప్రేమ ప్లీజ్ కాబట్టి ఇప్పుడు ఇంతమంది గోపికలుంటే ఒకరిద్దరు కాదు కదా ఈ విధమైన ప్రేమ ఉంటే ఓకే చెప్తాను ఈ ప్రేమలు ఎట్లుంటాయి మనం కొంపల రచ్చలు కానీ ఇవన్నీ కూడా కూరగాయలు తెచ్చి రావిడితో కూడా కొద్దిసేపు కనుక భర్త మాట్లాడితే భార్య బిక్చి నువ్వు కూరగాయలు కొనడానికి పోయినావు ఇంకేదైనా ఎంతసేపు మాట్లాడేది కొనుక్కొని రావే అనడం మనం ఏమన్నా లేదా గోపికలకు ఉందా ప్రాబ్లం చెప్పండి ప్రాక్టికల్గా చెప్తున్నా నేను కదా ఆఫీసులో ఆయనతో కలిసి పని చేస్తాం సార్ కొద్దిగా లిఫ్ట్ ఏంటి సార్ ఈరోజు ఇంటికి పోవాలంటే స్కూటర్లో వెనక్కి ఎక్కించుకొని పోతే భార్య చూస్తే మళ్ళీ అతని ఇంటికి వచ్చే తలుపు దీని ఉందే అసలు చెప్పండి నా తెలీదు లేదు కాదు కానీ ఊరికి ఊషిస్తున్నా అనుకుంటున్నాను కొందరు చెప్తారు కనుక నాకు అర్థమవుతుంది ఇది ఏమన్నా ఉందే ఆ గోపికతో కలిసి ఆయన నాట్యం చేస్తూ ఉన్నాడని మూతి ఈ వైపు తిప్పుకొని ఇంకో గోపి గవడం అనేది ఎక్కడన్నా చూశారు మీరు అందరూ తెలుసు అంగనాం అంగనాం అంతరే మాధవహో గోపిగా ఒక గోపిగా మధ్యలో కృష్ణుడు ఎందుకో తెలుసా అది ఇది కాదు ఆకర్షణ కాదు ఇది దౌర్భాగ్యం కాదు ఇది గనక ఇంటి ఆ విధమైనటువంటి విశాలమైనటువంటి ప్రేమ వచ్చే అవకాశం లేదు కాబట్టి అది పరమ ప్రేమ స్వరూపం గనక వాళ్ళ మధ్యలో ద్వేషాలు ఎక్కడ మనకు కనిపించవు ఈర్షలు ఎక్కడ కూడా మనకు కనిపించే అవకాశమే లేదు కాబట్టి ఇవి వేరు సుఖమల్పం బహుక్లేశ విషయగ్రాహిణాన్ రుణాం అనంతం బ్రహ్మనిష్టానాం ఇది వేదాంతడండి మహా ఈ ప్రపంచంలో ఉండేటువంటి సుఖాలన్నీ కూడా ఎట్లాంటివి అంటే సుఖము అల్పం బహుక్లేశుఖం చాలా కొద్ది కొద్ది ఆ సుఖానికే మనం యమయాతన పడేది ఆ తరువాత దుఃఖం ఇంకా అనంతం అర్థం కాల చూసుకోండి ఏవైతే మనం సుఖాలని జీవితంలో అనుభవించామో వాటినంతా ఒక్కసారి కూర్చొని ఒంటరిగా ఎవరో లేకుండా చెట్టు కూర్చొని ఆలోచించాలి అర్థం అవుతుంది అవి సుఖాలు కాదు అవి సుఖరూపంలో ఉండే దుఃఖాలు అల్పం అల్పం అంటే గోకేటప్పుడు ఉండే సుఖం సరేనా కాదు తీటగల భాగ్యశాలికి వాటముగా గోళ్ళు ఉండి వేడి నీళ్లుంటే ఏం కర్మ ఇది చివరికి ఇక్కడికి పోయిందే కాదు కవిత్వం తీటగల భాగ్యశాలి అంట ఎవడికి దొరదుంటే వాడు ఆ భాగ్యశాలి ప్రపంచంలో డబ్బు కలిగిన వాడు చూచాం లేదా భగవంతుని ఇంకా అద్భుతమైన భాగ్యశాలి వీడెవడి మధ్యలో దొరదవాడు దాని తీట గల భాగ్యశాలికి వాటముగా గోల్డ్ ఉండి ఇది ఎట్లుంటే లాభం లేదు గోల్డ్ ఉండాలా ఇది ఒక రకమైన ఆనందం వాటముగా గోల్డ్ ఉండి తర్వాత వేడి నీళ్లుంటే అపో ఎంత అనుభవం వాటముగా గోల్డ్లో ఉండి వేడి నీళ్ళు ఉంటే ఉంటే తీటే దేవేంద్ర పదవి తిమ్మన మంత్రి అసలు ఇంకా దేవేంద్ర పదవి ఎందుకు ఇదొకటి వస్తే సరిపోద్ది బాగా గోల్డ్ ఉండాలి కానీ గోకుంటూ పోసుకుంటుంటే వేణి నీళ్ళు వాడికి అది సుఖం అర్థమవుతుంది ఎందుకని నిజమే ఏమో ఉంటే ఉండొచ్చు అనుకోండి అనుభవం మనం ఎందుకు కాదలాలి తర్వాత ఎట్లా నేను ఆయనే చెప్పాలి బాగా గోకేసి వేణి నీళ్ళు ఎంత చేస్తారు చడం తరువాత తరువాత ఎంత ఆయింట్మెంట్లు తెచ్చుకొని వేసుకోవాలి దానికి అది సుఖం అల్పం బహుక్లేశ ఇట్లాగే ఉంటుంది ప్రపంచంలో సుఖాలన్నీ కానీ అనంతం బ్రహ్మనిష్టానం పరమేశ్వరుడితో వాళ్ళు పొందినటువంటి ఆనందం ఏదైతే ఉందో అది అనంతానందం దానికి అవధులు లేవు పరిధులు లేవు లిమిటెడ్ హ్యాపీనెస్ కాదు అది అన్లిమిటెడ్ అనలాయిడ్ బ్లెస్ అది చిన్న విషయం కాదు కనుక నాస్తివ తస్మింత సుఖసుఖిత్వం కాబట్టి పరమేశ్వరుడు వాళ్ళకి ఎప్పుడు వేరుగా లేనే లేడు ఆ భావన వాళ్ళల్లో ఏనాడు లేదు రాధను అడిగారు వెళ్ళి ఏమమ్మా రాధ కృష్ణుడు వెళ్ళిపోయాడు కదా మధురకి అందరు ఏడుస్తున్నారే గోపికలంతా కొంతమంది నువ్వేంటి ప్రశాంతంగా కూర్చొని ఇవన్నీ ఇంకేం లేదు ఇప్పుడు ఆ గోపికలే నకల గోపిక నందనోభవాన్ అఖిల దేహినం అంతరాత్మ దృక్కన్నది అంటే మనల్ని డిఫరెంట్ స్టాండ్ పాయింట్స్లో నుంచి భగవంతుడు వైపు తీసుకెళ్తాడు వ్యాసభగవానుడు భాగవతంలో అందువల్ల ఈ రాధను అడుగుతారు ఏమమ్మా రాధ నీకేమీ బాధ ఇయడం లేదా కృష్ణుడు లేడు కదా నువ్వు కష్టపడడం లేదు అమ్మో అమ్మమ్మ కృష్ణుడు లేని మాట వాస్తవం నేను మాత్రం బాధపడ్డా రాధ అంటే కృష్ణుడి మీద నీకు ప్రేమ లేదా ఉన్నదంతా అదే ఇంకా రెండోది లేనే లేదు నా దగ్గర మరి ఎందుకని నువ్వు బాధపడడం లేదు కృష్ణుడు నాకు ఎక్కడ దూరంగా ఉన్నాడని నేను బాధపడేది జస్ట్ సిరీస్ ఎక్కడ దూరంగా ఉండాడని నిప్పులో వేడి ఎక్కడ దూరంగా ఉందని యథాక్షీరేచ దావల్యం పాలలో తెల్లదన్నా నేను వేరు చేయగలవా క్షీరేచ ధావళ్యం అంటే ధవళ వర్ణం తెల్లగా ఉండేటువంటివి కదా పాలంటే ఆ పాలల్లో నుంచి నువ్వు తెల్లదనాన్ని తీసేయగలవా కాబట్టి పాలల్లో తెల్లదనం అనేటువంటిది శ్వేతవర్ణం ధవళ వర్ణం ఉందో నాలో కృష్ణుడు అంతే కృష్ణుడితోనే నేను నిండిపోయినాను మరి నువ్వు బాధపడలేదు కృష్ణుడు వరే కృష్ణుడు వేరుగా ఉంటావు కదా నేను బాధపడాలా ఇంకా నీకు ఒక మాట చెప్తున్నా నేనిట్టి పరిస్థితిలో బాధపడను అంటే కృష్ణుడి మీద నాకు ప్రేమలే కాదు నేను బాధపడితే కృష్ణుడికి బాధ ఎందుకని నా హృదయంలో ఉండేది ఆయనే కదా ఆ ప్రేమే ఉంది కనుక బాధ అనేటువంటిది దుఃఖం దుఃఖం అనేటువంటిది అగ్ని దుఃఖాగ్ని బాధాగ్ని కాబట్టి నా హృదయంలో పరమేశ్వరుడే ఉన్నాడు గనక శ్రీకృష్ణ పరమాత్మే ఉన్నాడు గనక నేను దుఃఖాన్ని పొందితే ఆ దుఃఖాగ్నిలో నా కృష్ణుడు ఎక్కడ కమిలిపోతాడో కుమిలిపోతాడో అందువల్ల నేను దుఃఖాన్ని దగ్గరకు రాలేవేట్స్ అర్థమవుతుందా ఇప్పుడు యథావల్యం నా తస్మిన్ తత్సుఖ సుఖిత్వం ఇప్పుడు ఆనందం ఎక్కడుందో మనకు అర్థమైపోయింది కదా పరమేశ్వరుని ఆనందం ఉంది ఆ ఆనంద స్వరూపమే మనం వెతకనే బయట వెల్లుగులేదు ృష్ణ వెతక నీల బయట వెలుగులేదు అంతరంగాన ఉన్నది నిత్యకాంతి వటపత్రై దారి చూపిన నీ అడుగుల కడ పడివు చిన్ని కృష్ణ కృష్ణ ఏముంది ప్రపంచం వెతక నీల బయట వెలుగులేదు ఎక్కడుండ ప్రపంచంలో ప్రేమలు అన్ని మృగ్యం దేనిని ప్రేమించిన గుండెలు పగిలిన వాళ్ళు ఉండారే కానీ ఈ ప్రపంచంలో ఈ ప్రపంచంలో ఉండేటువంటి అనిత్యమైనటువంటి విషయాలని వస్తువులని వ్యక్తుల్ని ప్రేమించి నిత్యతృప్తిని పొందినటువంటి వాళ్ళని ఒక్కరిని చూడలేదు చరిత్ర ఇప్పటి ఎవరిని మనం ప్రేమించినా వాళ్ళ కోసం కొన్ని కన్నీళ్లు పెట్టుకోవాలి దేనిని మనం ప్రేమించినా దానికోసం కొన్ని కన్నీళ్లు పెట్టుకోవాలి అది కాబట్టి నిజమైనటువంటి వీళ్ళకి ఎక్కడుంది ప్రపంచంలో నిజమైన ప్రేమలు ఎక్కడున్నాయి ఈ ప్రపంచంలో అన్ని అనిత్యం గనక అంతరంగాన ఉన్నది నిత్యకాంతి ఏది ఉండడం వల్ల ఈ దేహం ఉందో చైతన్య జ్యోతిష అవభాసితశ మనసహ మనన సామర్థ్యం ఈ ప్రపంచాన్ని ప్రేమించాలనే భావన మనసులో కలిగితే అలా ఆలోచించేటువంటి శక్తి ప్రపంచానికి ఏది ఉంటే వస్తు చైతన్య జ్యోతిష అది వెనక ప్రకాశిస్తూ ఉంటే ఆత్మ ప్రకాశనం వల్ల నీ మనసు ఈ విధంగా ఆలోచించగలుగుతుంది లేకపోతే ఆలోచించలేదు అది ఉంటే ఇది లేకపోతే లేదు ఈ సత్యాన్ని తెలియజేస్తూ వటపత్రివై దారి చూపిన శ్రీకృష్ణ పరమాత్మ బాలకృష్ణుడు వటపత్ర సాయిగా మనకు కనపడతాడు కదా ప్రళయకాలం వరు మరి మీద ఉంటాడు కదా అక్కడ చూడండి మీరు ఆ బొటను వేలు తీసుకొని ఖాళీ బొటన వేలు నోట్లో పెట్టుకుని ఉంటాడు వటపత్ర సాయి అది రహస్యం ఎందుకనండి అప్పుడు ఆ ప్రళయంలో కూడా చెప్తున్నాడు ఈ ప్రళయాలు ఉంటాయో జీవితంలో ప్రళయాలు కూడా అట్లాగే ఉంటాయి కాబట్టి బాహ్యానికి ప్రపంచంలోకి వెళ్లి అన్నిత్యమైనటువంటి ఈ ప్రపంచంలో నిత్యమైనటువంటి శాంతి కోసం ప్రయత్నం చేసే జీవితాలన్నీట్లాగే ఉంటాయి కాబట్టి ఈ ప్రళయం ముందు తప్పుకోవాలి అంటే దీన్ని ప్రమోదంగా మార్చుకోవాలంటే ప్రమాదాన్ని ప్రమోదంగా మార్చుకోవాలంటే నడక మారాలి ప్రపంచం వైపు పోవడం కాకుండా నీవైపుకు రావాలి ఎందుకని ఆంతర్యంలో ఉంది నిత్య కాంతి అందుకని ఆ నడక అనేది కాళ్లకు సంబంధించింది కనుక కాళ్లు ఎప్పుడు నడిచి ముందుకు పోతూ ఉంటాయి ఒక్కసారి కాలును వెనక్కి తిప్పి స్వామి ఆ బొట్టను వెళ్ళి నోట్లో పెట్టి చూపిస్తూ ఎందుకో తెలుసా ఇలా పో నడక అటు కాదు ఇటువు వటపత్రు చిన్ని కృష్ణ ఇక్కడికి తల్లా లక్షణాన్ని వాచంతే నానా మత భేదాత్ అంటూ మనం ప్రారంభమై మన వ్యాసభగవానుడు గర్గమహర్షి చాండల్య మహర్షి నారద మహర్షి వీళ్ళందరి యొక్క భావాలని సంపూర్ణంగా అర్థం చేసుకుని దృష్టాంతంతో సహా గోపికల ప్రేమను కూడా మనం ఇప్పుడు అర్థం చేసుకున్నాం కాబట్టి యోగాలు ఎన్ని ఉండినా భక్తి పరమోత్కృష్టమైనటువంటిది అనేటువంటి విషయాన్ని తర్వాత సబ్జెక్ట్ మారిపోతా ఉంది ప్లీజ్ ట్వంటీ కదా ఇరవై ఐదోది ఎత్తుకుంటానే సా ఆ భక్తి తూ అది కూడా చూసారా వచ్చేసింది తూ శబ్దం ఏంటి టాపిక్ మారుతా ఉంది అని అర్థం యోగేభ్యోపి అధికతరా టుమారు ప్లీజ్ ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాసిష్యూ